णपतिमहे कवकनापमश्रवस्तम ज्येष्ठराग ब्रह्मणा ब्रह्मणस्पत आन श्रंगन्मोति से श्रीमहागणाधिपत नम सदाशिवरंभा शराचार्य मध्यमा अस्मदाचार्यपे गुरुपुर ओं सहना सह सहनो सह वीर कप మస్వైాత్ స్వాష్యం తద్విపర్యణస్పదం సర్వృత్తిబీజం సర్వేష ప్రత్యమీ అస్తి తద్బ్రహ్మ ఇది వేద చేత్ అని వాడు తెలుసుకున్నట్లయితే అంటే ఈ జగత్తుని చూస్తామండి మనం మనం ఏమనుకుంటామంటే జగత్తు నామరూపాత్మకంగా సత్యము అని మనం భ్రమపడుతూ ఉంటాం అసలు ముందు జగత్తులో పదార్థములు ఉన్నాయి అని వీడు అనుకున్నంతసేపు వీడికి దాని యొక్క స్వరూపం తెలియదు పొమ్మన్నారు యోగవాసంలో అంటారు పదార్థ జ్ఞానం వీడికి ఉన్నంతసేపు వీడికి ఇంక అవగాహన కుదరదు పదార్థ జ్ఞానం అంటే జగత్తులో రోడ్లు ఉన్నాయి బిల్డింగులు ఉన్నాయి మనుషులు ఉన్నారు పశువులు ఉన్నారు పక్షులు ఉన్నారు సూర్యుడు చంద్రుడు గ్రహాలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి గెలాక్సీలు ఉన్నాయి డబ్బు బ్యాంకులు ఉన్నాయి ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి అప్పుడప్పుడు మూసిస్తూ ఉంటారు ఇలా చూస్తున్నంతసేపు ఆ జగత్తుని యు కెన్ నెవర్ నో ది ట్రూత్ మరి ఇంక జగత్తుని ఎలా చూడాలండి జగత్ శంకరులు జగత్తుని ఎప్పుడు ఎలా వర్ణిస్తారంటే ఫినామినల్ వరల్డ్ అని గెచ్చతీతి నామరూపాత్మకం జగత్ ఫినామినల్ వరల్డ్ ఇట్ ఈస్ ఇట్ ఘటనాత్మకం జగత్ జగత్తు పదార్థాత్మకం జగత్ కాదు ఘటనాత్మకం జగత్ సినిమా ఉందండి సినిమా తెర మీద సినిమా ఉంది ఆ సినిమా తెర మీద ఘటనలు ఉంటాయా పదార్థాలు ఉంటాయా ఘటనలు ఉంటాయి కానీ కానీ అవివేకులు ఏమనుకుంటారు అక్కడ పదార్థాలు ఉంటాయని మనుషులు ఉంటారని పశువులు ఉంటాయని పక్షులు నదులు పర్వతాలు ఉంటాయని అనుకుంటారు అవన్నీ ఉంటాయా అక్కడ ఘటనలు ఉంటాయి దెర్ ఈజ్ మూమెంట్ సో ఘటనాత్మక జగత్ ఇట్స్ అ ఫినామినల్ వరల్డ్ సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఫినామినన్ ఉంటుందే అది ఎప్పుడూ సత్యం కాదు అది ఊరికే అపియరెన్సే అయితే మరి సత్యం ఎక్కడ ఉంది అంటే నౌమినన్ ఫినామినన్ వెనుక ఉండే నౌమినన్ అది సత్యం దాన్నే సర్వ విశేష ప్రత్యస్తమితం అంటే అది దట్ ఈస్ ది నౌమిన అంటే ఇప్పుడు బంగారం ఉందండి బంగారం నౌమినన్ ఇట్ ఈస్ దానికి ఏ విశేషాలు ఉండవు ఏమంటే బంగారం రూపం ఏమిటి ఏం చెప్తారు ఏమంటే బంగారాన్ని ఎక్కడ పెట్టుకోవాలండి పునాల్లాడి బంగారాన్ని ఎక్కడ పెట్టుకోవాలండి అంటే ఏం చెప్తారని ఎక్కడ పెట్టుకోవాలంటే నెత్తికి పెట్టుకోవాలా లేకపోతే ముక్కు పెట్టుకోవాలా చెవికి పెట్టుకోవాలి మెడకు పెట్టుకోవాలా అని ప్రశ్నించారనుకోండి ఏం సమాధానం చెప్తారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు As a nauminan, you cannot define it in any way. Neatya ka kakara. Neatya ka kakara. Neatya cylindrical gauntuntun da, wide gauntuntun ga da, gaunturanga gauntuntun da, allowuntun da niru. Niru ki ye roopam ho ondada. Dan ye patra looposte a roopam ho ondada. Bangarani ki a roopam ho ondada. Ye on avranaanga prakata maite a roopan <coughs> daani ki vachya sinar. Nantil ka bahas ishtun. So Bangaramo nauminan, uh, phenomenon is a necklace, etc. As the phenomenon. కాబట్టి ఫినామినన్ మీకు కనపడుతూ ఉంటుంది నౌమినన్ కనపడదు ఫినామినన్నే కనపడుతుంది కంటికి కనపడేది ఫినామినన్నే సో ఫినామినన్ చూస్తే అదే సత్యం అనుకుంటే మీకు ఆ నౌమినన్ అంటే సర్వ విశేష ప్రత్యశమితం ఫినామినన్లో విశేషాలు ఉంటాయి టైం ఉంటుంది స్పేస్ ఉంటుంది స్పేషియల్ కన్ఫిగరేషన్ ఉంటుంది మన రాగద్వేషాలు కూడా దానికి ఉంటాయి నెక్లెస్ బాగుంది బాగులేదు అనే రాగద్వేషాలకి ఆస్పదం అవుతుంది బంగారం బాగుంటుందా బాగుంటుందా అసలు ఆ ప్రశ్నే ఉదయించదు బంగారం బాగుంటుందా బాగుండదా ఏమిటండే నెక్లెస్సో కంకణమో అయితే బాగుందనో బాగులేదనో చెప్తాం కానీ బంగారం బాగుంటుందా బాగుంటుందా అంటే ఏం చెప్తాం ఆ ప్రశ్నే సరికాదది సో ఆ విధంగా నౌమినం ఏ విధమైన విశేషములు అట్రిబ్యూట్స్ ఎడ్జెక్టివ్స్ నామరూపములు దేశకాల పరిచ్ఛేదములు లేకుండగా వీటన్నింటికీ అతీతంగా ఉండేటువంటి ఏ తత్వము కలదో దాని పేరు నౌమినన్ అనారోపితాకారం తత్వం అదియే బ్రహ్మ అదియే వాస్తవము అటువంటి నౌమినన్ లేకుండగా మూల ధాతువు ఈ ఘటనలన్నీ కూడా ఈ ఫినామినల్ జగత్తంతా కూడా ఉదయించడానికి అవకాశమే లేదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సూర్యుళ్ళేందే పొగలు రాత్రి ఉండవు సో చైతన్యం లేనిదే ఆలోచనలు రాగాలు ద్వేషాలు ఈ భావనలు ఇవేమీ ఉండవు బంగారం లేనిదే నగలు నట్రా ఉండదు సో పంచదార లేనిదే స్వీట్స్ ఉండవు సో దట్ నౌమినమ్ అది ఇట్ ఈస్ దే అంటే నామరూపాత్మకమైన జగత్తు నుండి మనస్సుని యూ హ్యావ్ టు షిఫ్ట్ ది ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అప్పుడే మీకు ఆ సర్వ విశేష ప్రత్యం బ్రహ్మ ఏ విశేషములు లేని అన్ని విశేషములు తన ఎందు అంతరించిన లేని అంటే అదే అర్థం ప్రత్యమైన బ్రహ్మ అది ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది అస్థి బ్రహ్మ ఇది తద్వేదే అది తెలుసుకోవాలి అయితే ఇక్కడ శంకరులో ప్రశ్న వేసుకున్నారు అసలు బ్రహ్మ లేదనే ఆశంక వీడికి వచ్చింది అంటారు కాపునరాశంకన్నాస్తిత్వే ఇప్పుడు బ్రహ్మ లేదని ఒకడున్నాడు బ్రహ్మ ఉందని ఇంకొకడు అన్నాడు అసలు బ్రహ్మ లేదనే శంక ఎందుకు వచ్చింది ఈ నౌమినన్ ఈ నౌమినన్న మాట మీకు అవగాహనకు వచ్చిందండి ధాతువు మూల ధాతువు సో ఆ మూలధాతువు అది లేదు బ్రహ్మ లేదు నామరూపాలే ఉన్నాయి అనే శంక అనే ఒక పక్షాన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం ఆ పక్షానికి అసలు ఆ శంక ఆ సందేహము ఆ వికల్పము ఎక్కడి నుంచి ఉదయించింది వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్ వికల్ప ఎందుకంటే ఒక ఒక ఇష్యూ మీద ఇద్దరు రెండు వేర్వేరు పార్టీల కింద విడిపోయి దెబ్బలాడుకుంటున్నారంటే దేర్ మస్ట్ బి సం స్కోప్ ఫర్ ఫైట్ ఆల్సో అన్లెస్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ యూ నీడ్ ఏ స్కోప్ ఫర్ ఫైట్ ఆల్సోనో వితౌట్ స్కోప్ ఫర్ ఫైట్ హౌ యూ కెన్ డూ ఇట్ సో ఎనీవే సో సమ్ స్కోప్ మస్ట్ బి దేర్ వాట్ ఈస్ దట్ అని అడుగుతున్నారు కాపునరు ఆశంక తన ఆస్తిత్వే అంటే దానికి సమాధానం చెప్తున్నారు వ్యవహారాతీతత్వం ్రహ్మ ఇది బ్రూమహి దానికి సమాధానంగా మేము ఏం చెప్తున్నామంటే బ్రహ్మ వ్యవహారమునకు అతీతముగా నుండుటయే బ్రహ్మ ఉందా లేదా అనే ఆశంకీ కారణమవుతోంది ఈ బ్రహ్మ ఉండేది ఇది కంటికి కనబడదు అరూపం చెవికి వినబడదు అశబ్దం స్పృశిద్దామంటే స్పృశింపబడదు అస్పర్శం కొని వాసన చూసి కనిపెట్టేద్దాం పసిగడదాము అంటే ఆ గంధం గంధం లేదా ఎలాగండి కొని మనస్సుతోటి భావనాత్మకం ఇప్పుడు స్వర్గం ఉంది స్వర్గం మీరు చూసారన్నారా విన్నారా ఏం చేశారు గంధం ఏమన్నా ఆగ్రానించారా స్వర్గం ఊరిగే భావనాత్మకంగా భావించారంతే కొని అలా భావనాత్మకంగా పడదామంటే ఇది అప్రాప్య మనసాస ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ థాట్ ఇట్ ఈజ్ ది అవేర్నెస్ బిహైండ్ ఎవ్రీ థాట్ ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్ సో సరే ఇట్ ఈస్ అవేర్నెస్ బిహైండ్ థాట్ అని నేను అన్నాను ఆ విషయం అలాంటి పెట్టండి యాజ్ సచ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్ దర్ ఫార్ యు కెనాట్ థింక్ అబౌట్ ఇట్ యునాట్ కాన్సెప్షువలైజ్ ఇట్ అయిపోయింది అక్కడికి ఉన్న ఉన్న ఎవెన్యూస్ అన్ని మూతపడిపోయాయి దీన్ని వ్యవహారం అంటారు వ్యవహారం అంటే చూసేది వినేది అఘ్రానించేది రుచి చూసేది స్పృశించేది మనస్సుతోటి కల్పన చేసేది భావన చేసేది ఇది వ్యవహారం అంటారు ఎందుకంటే ఇంకోటి లేదు వ్యవహారం అనే మాట ఈ వ్యవహారానికి వ్యవహారం అంటే ఫినామినల్ ఇంటరాక్షన్ అది వ్యవహారం అంటే ఆ వ్యవహారానికి ఈ బ్రహ్మ దొరకదు ఎప్పుడైతే వ్యవహారానికి దొరకదో అప్పుడు వ్యవహారమునందే పూర్తిగా ఆసక్తమైన మనస్సు గలవానికి బ్రహ్మ లేదు అని వాడు వాడికి అలాంటి ఆశంకలు ఆభరణాల మీదే ఆ దృష్టాంతం వర్తించకపోవచ్చు సో ఎప్పుడు మన మన మనస్సులోనే మనకి మనస్సు థింకింగ్ ప్రాసెస్సే ఉందని దానికే మనం లోబడిపోయి మొత్తం జీవితం గడిపేసినా గడిపేస్తాము కానీ ఈ మనస్సు ఇది ఫినామినల్ మైండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ది రియాలిటీ ఈజ్ బిహైండ్ ది మైండ్ ఇట్ ఈస్ ది సబ్స్ట్రాటమ్ ఆఫ్ ది మైండ్ ది అవేర్నెస్ విచ్ ఈస్ అట్టర్లీ అన్అవైలబుల్ ఫర్ ఎనీ థాట్ ప్రాసెస్ అనే సత్యాన్ని ఎంతమంది గుర్తిస్తారు కాబట్టి వ్యవహార వ్యవహార గోచరము అగుట లేదు కనుక అంటే బ్రహ్మ ఈజ్ నాట్ ఫాలింగ్ ఇన్ ది డొమైన్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్ అందుకోసమని బ్రహ్మే లేదు అని కొంతమందికి ఆశంకలుగుతుంది అని అంటాను దాన్నే వివరిస్తా అది సంగ్రహవాక్యం అది వ్యవహార విషయే హి వాచారంభణ మాత్రే అస్తిత్వభావిత బుద్ధి అది ఈ బుద్ధి ఉందే వీడి బుద్ధి అంటే ఫోకస్ ఆఫ్ అటెన్షన్ వీడి అటెన్షన్ వీడి యొక్క మనస్సు యొక్క ఆలోచన సరళంతా కూడా ఎలా ఉంటుందో తెలుసునా అస్థి ఉన్నది అస్తిత్వ భావిత బుద్ధి ఉన్నది అస్తిత్వము అంటే ఇది ఫలానాది ఉన్నది అని వీడు చెప్పాలి అంటే ఈ అస్తిత్వముతోటి భావ అస్తిత్వ భావనతో కూడిన బుద్ధి అస్తిత్వ భావిత అంటే అస్తిత్వ భావనోపేత అస్థి అనే భావనకుతో కూడిన బుద్ధి వీడికి కలగాలి అస్థి అనే బుద్ధి కలగాలి అస్థి అనే బుద్ధి వీడికి కలగాలంటే అది వ్యవహార గోచరం అవ్వాలి వ్యవహార విషయం అంటే వ్యవహార గోచరం అవ్వాలి అంటే అది రూపం కంటితో చూసి అస్థి అంటాడు అది శబ్దం గలదైతే విని అస్థి అంటాడు అది మనస్సుకి ఒక కల్పనారూపంగా చేయగలిగేదైతే మనస్సుతోటి భావన చేసి అస్థి అంటాడు సో ఆ విధంగా అది వ్యవహార గోచరం అవ్వాలి అవ్వాలి అంటే నామరూపాత్మకం అవ్వాలి అలా అయినప్పుడు వీడు అస్థి అంటాడు వీడు ఘటహాస్థి అంటాడు అంతే ఘటహాస్థి ఎప్పుడైనా ఎవడైనా మీరు మృత అస్థి అంటుంటే విన్నారు అసలు ఎవడైనా ఎవళ్ళు అనరాట ఎంతసేపు ఘటహాస్తి అనే కానీ మృత అస్థి అని వాడిని చెవి పట్టుకుని ఎరా మృతుందా లేదా అని అడిగితే ఆలోచించి ఏమోనాయా అంటాడు ఘటమని అడగండి మీరు టక్కు చెప్తారు నెక్లెస్ ఉందా లేదా అంటే తక్కువ సమాధానం చెప్తారు దీని వెనకాల బంగారము అనే బంగారం బిస్కట్ ఉందా అంటే ఉందంటారు బంగారము అనే ధాతువు ఉందా అంటే అదేమిటండోయ్ అని మళ్ళీ దానికే కంగారు పడతారు అంటే మనస్సు నామరూపాల ఎందు బాగా అతుక్కునిపోయి ఆసక్తమైపోయి చెప్పక్కంటే బాగా తుక్కునిపోయి ఉంటుంది అలాంటి బుద్ధి గలవాడికి సో వాచారంభణ మాత్రే ఆ నామరూపములు కేవలము వాచ ఆరంభ్యంతే ఉరికే మనకి నోరుంది కాబట్టి పేర్లు పెడుతున్నాం అలా ఉంది శృతి నీకు నోరుంది నీకు నోటికి ఏదొస్తే అది పలుకుతావు నువ్వు పలికిందంతా సత్యమని మమ్మల్ని నమ్మమంటావు అని శృతి దట్ ఈజ్ వాట్ శృతి ఇస్సే వచారం వికారహట శరావహ అని ఊరికే బాణ కడవ అనేవేవో పేర్లు డిక్షనరీలో ఉన్న పేర్లన్నీ నువ్వు లెక్క వేస్తావు లెక్క వేసి నువ్వు కౌంట్ చేసుకుంటూ పోతావు ఒకటి రెండు మూడు అని కౌంట్ చేసుకుంటూ పోతావు సో నీ కౌంట్కి నీ లెక్కకి నీ వాగారంభణానికి వస్తు తత్వంతో సంబంధమేం లేదు అని శృతి ఖండించి పారేసింది ఘటము కేవల కల్పన మాత్రమే ఉన్నది మృతే మృతికేత్యేవ సత్యం అని చెప్పింది కాబట్టి మనం అనుకుంటున్నటువంటి ఫినామినల్ వరల్డ్ ఇట్ ఈజ్ యువర్ కల్పన అయితెలు జు మీరు ఏ ఫినామినల్ వరల్డ్ గురించి మాట్లాడుతున్నారో దట్ ఈజ్ ఎంటైర్లీ వితిన్ ది స్కోప్ ఆఫ్ యువర్ థింకింగ్ లేకపోతే మీ థింకింగ్ స్కోప్ నువ్వు దాటేమైనా ఇంకో ఫినామినల్ వరల్డ్ ఒకటి ఉందా ఏం లేదు కదా ఉన్న ఫినామినల్ వరల్డ్ నోన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ థింకింగ్ అన్నోన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ థింకింగ్ అన్నోన్ అంటే అర్థం ఏమిటి వితిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ యువర్ థింకింగ్ అన్నోన్ అని అర్థం ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో పేరు చెప్పి ఫలానా పేరు సినిమా వచ్చింది నువ్వు ఎరుగుదు అని అడిగావనుకుంటా బేర్ అవి తెలియదండి అంటాడు అంటే వాడికి అన్నోన్ అంటే అబ్సల్యూట్లీ అన్నోన్ అని అర్థం అదానికి సినిమాలు వస్తూ ఉంటాయి దాంట్లో కొన్ని మనం చూస్తూ ఉంటాం ఈ మనం చూసే సినిమా లాంటిదే మరొకటి దాని పేరు వేరే ఉంది అది వేరే హాలీవుడ్ నుంచి వచ్చి ఉంటుంది బహుశా అది ఈ చూసి ఉంటాడు మనం చూడలేదని ఇంత విత్ ఇన్ దట్ స్ట్రక్చర్ అన్నోన్ అంటాడు నాకు తెలియదు అంటాడు అంతేనా లేకపోతే అసలు సినిమా వాడికి తెలియని పద్ధతిలో మాట్లాడతారు దేర్ వాట్ యూ సే అన్నోన్ దట్ ఈజ్ ఆల్సో దట్ ఆల్సో ఫాల్స్ విత్ ఇన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది నోన్ లేకపోతే మీరు ఇట్ ఈస్ అన్నోన్ టు మీ అని చెప్పడానికి కూడా అవకాశం ఉండదు ఇట్ మస్ట్ బి ది అపోజిట్ ఆఫ్ నోన్ సో వాట్ ఈజ్ ఆల్ నోన్ టు యూ అండ్ ది కరస్పాండింగ్ అన్నోన్ వాట్ యూ థింక్ ఈజ్ అండ్ ఆల్సో ది కరస్పాండింగ్ ఆప్షన్స్ ఇట్ ఈజ్ నాట్ ఆల్ దిస్ ఫినామినల్ వర్ల్డ్ ఈజ్ ఇన్ డీడ్ విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ది మైండ్ అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ ది మైండ్ ఏమీ లేనేలేదు అసలు మనం అంటున్న ఫినామినల్ వరల్డ్ సో ఏం ఫినామినల్ వరల్డ్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ సెవెన్ కలర్స్ మనకి సెవెన్ కలర్స్ ఉన్నాయి విబ్జ్యా మన ఫినామినల్ వరల్డ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి సెవెన్ కలర్స్ ఉన్నాయి ఈ తేనెటీగు ఉంటుంది చూడండి తుమ్మిద పుష్పాల మీద ఉండేటువంటి మధువుని సేకరించే మధుకరము ఎవరో సైన్స్లో ఏమని చెప్పారంటే ఈ దాని ప్రపంచంలో మూడే కలర్స్ ఉన్నాయట ఆ సంగతి మీరు ఒక తొమ్మిది అయ్యి జన్మిస్తే మీకు తెలుస్తుంది లేదా తొమ్మిదల మీద రీసెర్చ్ చేసి వాడికి తెలుస్తుంది బ్యాట్ ఉంటుంది బ్యాట్కి అది అల్ట్రావైలెట్ రేస్ని రిలీజ్ చేస్తుంది అల్ట్రావైలెట్ సౌండ్ అల్ట్రావైలెట్ సౌండ్ ఇతర పదార్థముల నుంచి రిఫ్లెక్ట్ అయి వస్తుంది రేడార్ లాగా పనిచేస్తుంది బ్యాట్ ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి అల్ట్రాసౌండ్ని అది రికగ్నైజ్ చేసి దాన్ని బట్టి ఆ ఆ పదార్థము ఆ పురుగు మనకి ఎంత దూరంలో ఉంది అది కదులుతుందా కదులుతో ఉంటే ఎంత వెలాసిటీతో కదులుతుంది ఏ డైరెక్షన్లో కదులుతుంది మొత్తం రేడార్ లాగా పనిచేస్తుంది అలాగే తెలుసుకుంటుంది పురుగు ఉంది ఇక్కడ పురుగు ఉంది అని తెలుసుకుంటుంది ఆ రేడార్తో తెలుసుకుని వెళ్ళి దానికి కొడుతుంది దానికి కన్ను ఉండదు కాబట్టి దాని ప్రపంచంలో అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ యొక్క రిఫ్లెక్షన్స్ ఉంటాయి తప్పిస్తే రూపజ్ఞానం దానికి ఉండదు దాని వరల్డ్లో రూపం ఉండదు ఇప్పుడు పుట్టు గురుడ్ ఉంటాడు అతని ప్రపంచంలో రూపం ఉండదు కానీ అన్ని శబ్దము దానికి సంబంధించినవన్నీ ఉంటాయి అతని ప్రపంచంలో రూపం ఉండదు సో వాట్ ఫినామినల్ వరల్డ్ యు ఆర్ థాకింగ్ అబౌట్ ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఎయిల్డ్ ఆఫ్ యువర్ థింకింగ్ అంతకంటే దెర్ ఈజ్ నో వరల్డ్ అవుట్ సైడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ వేర్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ దేర్ ఫోర్ ఫినామినల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ యువర్ మైండ్ అటువంటి అప్పుడు దాని మీద వచ్చేటువంటి డిస్క్రిప్షను అది కేవలము వాచారంభణ మాత్రమే అవుతుంది ఈ వాచారంభణం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ కొత్తగా చెప్పినట్టే ఉంటుందండి అది అది వచ్చి అది వచ్చినప్పుడు విధులుపెట్టబుద్ధి విధులు పెట్టడం అవ్వదు అది కొంతసేపు అయిన తర్వాత గుర్తొస్తుంది వర్నీ వాచారంభణం ఇది ఎన్నిసార్లు అయిందని మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాం సో ఈ విధంగా వీడు నామరూపాత్మకమైన జగత్త సత్యమని అదే ఉన్నది అని వీడు తెలుసుకుంటూ ఉంటాడు వీడి అస్తిత్వ భావనకి ఆలంబనము నామరూపాలు అలాంటి బుద్ధి కలిగి ఉంటాడు అటువంటి బుద్ధి గలవాడికి ఏమప్పులో తెలుసునా అందాం తద్విపరీతే వ్యవహారాతీతే నాస్తిత్వమీ ప్రతిపద్యేత యథా అటువంటి బుద్ధి గలవాడు అంటే నామరూపాత్మకమైన ఘటనాత్మకమైన జగత్తులో బాగా తగుల్కొనియున్న బుద్ధి గలవానికి ఈ నామరూపములకు అతీతమైన నామరూపములను తిరస్కరించాల్సి ఉంటుంది తద్విపరీతే అంటే వ్యవహార గోచరం కాదు తర్వాత బుద్ధికి కూడా గోచరం కాదు తర్వాత వ్యవహారమునకో అతీతంగా ఉంటుంది అటువంటి చైతన్యమునందు బ్రహ్మ పదార్థము బ్రహ్మ వస్తువునందు అంటే లేదండి అంట నిజానికి వీడేమంటాడంటే లోకదృష్టి శాస్త్రదృష్టి పెర్ఫెక్ట్లీ ఆపోజిట్ ఉంటాయి లోక దృష్టి ఏమిటో తెలుసునండి ఎత్తు దృశ్యతే తదస్తి ఏది కనబడుతుందో అది ఉన్నది అని వీడంటాడు శాస్త్రదృష్టి ఏమిటో తెలిసినా యత్ దృశ్యం తన్మిథ్య ఏది నీకు కనబడుతుందో అది మిథ్య ఇప్పుడు మీరు సినిమా తెర మీద మీరు హీరోని హీరోయిన్ డ్యాన్సు చూస్తున్నారు లైట్ని చూస్తున్నారా కాంతిని చూస్తున్నారా కాంతిని చూడటం లేదు నేను కాంతి అన్న తర్వాత మేము కాంతిని చూసామనొద్దు మీరు మీరు చూసిన సమయంలో ఏం చూశారు హీరో హీరోయిన్ డ్యాన్స్ చూశారు కాంతిని మీరు చూడలేదు సో మీరేమంటారు హీరో హీరోయిన్ డ్యాన్స్ అస్థి అంటారు కాంతి అస్థి అని మీరు అనరు కాంతి అనే కాన్సెప్టే లేదు అసలు హీరో హీరోయిన్ డ్యాన్స్ అస్థి కానీ శాస్త్రదృష్టిలో కనుక పరికించినట్లయితే హీరో లేదు హీరోయిన్లు హీరోయిన్ సినిమాద మీద హీరో ఉండడం ఏంటంటే ఇదంతా ట్రిక్ ఆఫ్ సెన్సెస్ అండి హీరో ఉంటాడు అక్కడ డ్యాన్స్ ఉంటుందా సినిమాద మీద ఏమైనా అర్థం ఉందో దానికి ఇట్ ఈజ్ ఆల్ ట్రిక్ ఆఫ్ సెన్సెస్ సెన్సెస్ మైండ్ మన మీద ప్రయోగించినటువంటి ఒక పెద్ద మాయాజాలం ఇది అది చూసి సత్యం అనుకుంటూ ఉండడం అనుకున్న ఇలా గెంతులు కూడా వేస్తూ ఉండడం ఇదంతా మోసం అదంతా దాంతో ఏమి డ్రీమ్ మర్చెంట్స్ అని పేరు వాళ్ళకి సినిమా ప్రొడ్యూసర్స్కి వాడు ఒక కళ కళ అంటే కళ్ళండి వాడు కళ్ళని మన ముందు అమ్మేస్తూ ఉంటాడు మనకి టికెట్ల కింద అమ్మేసి డబ్బు సంపాదించేసేస్తూ ఉంటాడు డ్రీమ్ మర్చెంట్స్ సో అక్కడ లేని దాన్ని ఉన్నదని అనుకుంటాము ఉన్నటువంటి కాంతిని విస్మరిస్తాము అంచేతనే వీడికి నాస్తిత్వం అప్ప ప్రతిపద్యేత అసలు దాని గురించి పట్టించుకోలే పట్టించుకోడు వాడు కనుక హీరో ఫ్యాన్ అయితే కాంతి లేదు ఏం లేదు అవలగలవా అంటాడు హీరో చిరంజీవే ఉన్నాడు కానీ కాంతి గురించి నువ్వు మాట్లాడొద్దా లేదంటాడు కూడా కాంతి లేదేం లేదు వదలిపో అస్తిత్వం అవి ప్రతిపద్యత అలాగే జగత్తులో సంసారంలో పీకల దాకా మునిగిపోయి ఉన్నటువంటి వ్యక్తి వాడు అసలు బ్రహ్మాలేదేం లేదు వెళ్ళడండి అంటాడు పొగలు మీకు చంద్రుడు కనపడతాడా కనపడతాడు చంద్రుడు ఉన్నాడు అంటే అవే చంద్రుడు లేడంటాడు ఎందుకని సూర్యకాంతి మన కళ్ళని నింపేసి ఇంకా అంతకంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఏది కనపడకుండా చేసేస్తుంది చంద్రుడు కనపడ్డో నక్షత్రాలు కనపడు ఉన్నదంటారా లేదంటారా చంద్రుడు నక్షత్రాలు ఉన్నది కానీ మీరేం చేయాల్సి ఉంటుంది చంద్రుణ్ణి చూడాలి ఉంటాడు చంద్రుడు చంద్రుణ్ణి చూడాలంటే సూర్యకాంతి నుండి మైండ్ని ఒక్కపిసారి ఫోకస్ మార్చాల్సి ఉంటుంది ఫోకస్ మార్చి అదిగోరా చంద్రుడు మీరు చంద్రుణ్ణి పుట్టపొకలు మధ్యాహ్నం చూడొచ్చు మీరు చంద్రుణ్ణి మధ్యాహ్నం పదకొండింటికి చంద్రుణ్ణి చూస్తున్నారనుకోండి చంద్రుణ్ణి చూసే సమయంలో చంద్రుడే ఉంటాడు ఇంకెవాళ్ళు ఉండరు అదే రకంగా బ్రహ్మదృష్టి గల వాళ్ళకి బ్రహ్మే ఉంటుంది జగత్ అలాగ మిథ్యారూపంగా అలా కనపడుతూ ఉంటుంది సో నాస్తిత్వం అవి ప్రతిపత్త కూడా అంగీకరిస్తారు ఎందుకంటే బ్రహ్మ వ్యవహార కాదు కనుక అది ఘటాది వ్యవహార విషయతమాపన్న సన్ తద్విపరీత అసన్నితి ప్రసిద్ధం అసలు ఈ అసత్ అనే శంకనే ఎలా వచ్చింది అని ఆయన వివరిస్తున్నారు ఇప్పుడు ఘటం ఉందండి ఘటాన్ని మీరు చూడవచ్చు స్పృశించవచ్చు ఘటాన్ని చూడవచ్చు స్పృశించవచ్చు సౌండ్ చేయవచ్చు టేస్ట్ చేయవచ్చు సో ఇన్ని రకాలుగా దాన్ని ఆఘ్రాణించవచ్చు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ స్మెల్ దాంట్లో పోసి నీళ్లు తాగితే ఓ రకంగా ఉంటాయి సో ఆఘ్రానించవచ్చు సో ఇన్ని రకములుగా అది వ్యవహార గోచరం అవుతోంది గనక వ్యవహార విషయత మాపన్న సన్ సన్ ఘట పాట్ ఈ ఇప్పుడు కుందేటి కొమ్ము ఉందండి శష శృంగము మనుష్య శృంగం అని కూడా నచ్చు కుందేటి కొమ్మే అక్కర్లేదు మనిషి కొమ్ము కూడా అంటే అది ఫిగరేటివ్ కొమ్ము అయితే ఉంటాయి వాస్తవమైన కొమ్ములు ఉండవు కదా కొమ్ములు వచ్చాయంట అంటే అది ఫిగరేటివ్ కొమ్ము అది మామూలు యథార్థమైన కొమ్ము కాదు సో శిష్యశశశృంగము కొంతమంది మనుష్య శృంగమనే రాస్తారు టీకాకారు శ ఎందుకు అస్తమానం శేషాన్ని ముట్టుకునేందుకు మనుష్యశృంగమే సో శిష్యశృంగం ఉన్నదే శృంగము నాస్తి హౌ ది బేసిస్ పంచ ఇంద్రియములకు అగోచరంగా ఉన్నది సో దాన్ని చూడడానికి లేదు వినడానికి లేదు ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ పెర్సెప్షన్ ది ఫైవ్ ఫోల్డ్ పెర్సెప్షన్ కి అవైలబుల్ కాదు దేర్ ఫోర్ శేష నాస్తి ఘటహ అరే ఘటాన్ని మీరు చూడొచ్చు ముట్టుకోవచ్చు ఆగ్రానించచ్చు ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ది ఫైవ్ ఫోల్డ్ పెర్సెప్షన్ దేర్ ఫోర్ ఘటహ అస్తి అంతే వీళ్ళు ఎక్కదే చాక్లెట్ ఇస్తే మంచి అయినా చాకలెట్ ఇవ్వకపోతే చెడ్డ అయినా వారు అంటే చిన్నపిల్లలు అలాగే ఉంటారండి చిన్నపిల్లలకి జాకలెట్ ఇచ్చిన అయినా సత్పురుషుడు జాకలెట్ ఇవ్వినవాడు దుష్టుడు కానీ వాస్తవంలో ఆ పిల్లవాడికి కాపలా కాస్తున్నవాడు వాడికి జాకలెట్ ఇవ్వడు ఆ పిల్లవాడి దగ్గర ఉన్న రింగో ఏదో కొట్టుకుపోదాం అనుకున్నవాడు వాడికి ఇస్తాడు కానీ ఇంత దృష్టి చిన్నపిల్లవాడికి ఉండదు అలాగే మనము ఘటహ దృశ్యతే ఘట దేర్ ఫోర్ ఘటహ అస్తి శిష్య శృంగ న నాస్తి ఇప్పుడు నీ బ్రహ్మదేవి ఏ కోటిలో పడుతుందో చెప్పు అసన్నులో పడుతుంది అంటే అసన్నేవ సో అసన్ తద్విపరీత అసన్నితి ప్రసిద్ధం సో వ్యవహార విషయతం ఆపన్న మీరు ఎప్పుడైతే అనుకున్నారో అవైలబుల్ ఫర్ పెర్సెప్షన్ అస్తి తద్విపరీత నాట్ అవైలబుల్ ఫర్ పెర్సెప్షన్ నాస్తి అతనే చర్వాకులలో ప్రత్యక్షమే ప్రమాణం అన్నారు వాళ్ళు అనుమానాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అనుమానం ఉంటే ఇన్ఫ్లెన్స్ ఎందుకంటే వీడికి ఇన్ఫ్లెన్స్ అని ఇంత పిసర్ వీడికి ఛాన్స్ ఇస్తే బ్రహ్మ ఇన్ఫ్లెన్స్ వల్ల ఉంది అని నేను ఇన్ఫర్ చేస్తాను అంటాడు వీడు అంచేత వాళ్ళు ఏమన్నారంటే ఇన్ఫ్లరెన్స్ కూడా లేదు బొమ్మన్నారు ప్రత్యక్షమే ప్రమాణం చర్వాక మహర్షి అలా చెప్పాడు ఇప్పుడు నువ్వు చెప్ప బ్రహ్మ జ్ఞేయమ తెలియబడుతుందా తెలియబడదా తెలియబడడానికి సాధనం ఉండాలి జ్ఞానసాధనం ఏమిటి జ్ఞానసాధనం ప్రత్యక్షం అంతే ఇంకోటి రెండు రోజులు మేము ఒప్పుకోం ఇప్పుడు నువ్వు చెప్పు ప్రత్యక్ష సిద్ధమా కాదా కాదు అయితే నీ బ్రహ్మ లేదు గోమున్నాడు అంతే దట్స్ ఇట్ ఆయన దాన్ని థియరైజ్ చేసి ఫిలాసఫైజ్ చేసి పెట్టాడు బట్ అదర్వైజ్ సామాన్య మానవులు కంటికి కనబడిదే ఉన్నట్లు అదే సత్యం ఉన్నట్లు ఉన్నది అంటే సత్యం అన్నర్థం అండి సత్యం ఇంతకుముందు చదివాం కదా మాట సదైవ సత్యం సదైవ సౌమ్యేతమగ్ర ఆసీత తత్స్యం అని లేదు సదైవ సత్యం చిన్న డిఫరెన్స్ కూడా చూపించవచ్చు సత్తిని తెలుసుకుంటే సత్యం అనే సో ఎనీవే సదేవ సత్యం కాబట్టి ఉన్నది అన్నా యథార్థమన్నా ఒకటే స అస్థి అన్నా సత్యం అన్నా ఒకటే లెన్ ఫోర్ ఏదైతే వ్యవహార గోచరము అదే అస్థి అదే సత్యం బ్రహ్మ ఇంద్రియ కాదు నాస్తి లేర్ ఫోర్ అసత్యం అంటే అసే సో ఈ విధంగా ఆశంక దర్ ఇస్ అ స్కప్ ఫార్ దశంకా అదే మీనింగ్లెస్ ఆశంకం కాదు ఏం తన్యాతి సద్బ్రహ్మణ నాస్తి ప్రతి ఆశంకా సో ఘట అస్తి శృంగ నాస్ వై ఘట అస్తి వ్యవహారగోచర ప్రత్యక్షసిద్ధ శిశుశృంగ నాస్తి వై ప్రత్యక్ష అసిద్ధత్వాదు అదే ప్రిన్సిపుల్ని నువ్వు బ్రహ్మ కూడా అప్పచెప్పేస్తావు ఏవం తత్సామాన్యాద్దు దాని అదే సమానంగా ఉంది బ్రహ్మ కూడా ఇహ ఈ బ్రహ్మ విషయంలో కూడా ఇది ఈ కారణం చేత బ్రహ్మణ నాస్తిత్వం ప్రతి ఆశంకాహ్మ నాస్తి అనే ఆశంకలగటంలో అసహజత్వము ఏమీ లేదు బ్రహ్మ నాస్తి ఏమోనండి ఏం బ్రహ్మ అండి సాయంకాలం దాకా బ్రహ్మ బ్రహ్మ ఎదురుకుండా ఉన్న పిలం బిడ్డలు ఏమో డబ్బు దశకం ఇదంతా కూడా గాలి గుదిరిపెట్టి బ్రహ్మ బ్రహ్మ అని మీరు పట్టుకు వెళ్లాడతారు ఈ బ్రహ్మ ఉందంటారా అని కర్మవాదులు కూడా ఎవడే అగ్నిహోత్రము ఆహుతులు ఏదో దేవతలు స్వర్గం అలాగ మాట్లాడితే అనుకూలంగా ఉంటుంది కానీ సర్వ విశేష ప్రత్యమస్తమితం బ్రహ్మ ఉందంటావా నిజంగా అని అది కూడా అంటారు కాబట్టి నాస్తిత్వం ప్రతి తస్మాదుచ్యతే అంచేతనే శృతి చెప్తోంది ఏమని చెప్తోంది అస్థి బ్రహ్మేతి చే అని చెప్తోంది శ్రు అటువంటి ఆశంక నీకు రావడంలో తప్పేం లేదు నాయన ఆశంక రావచ్చు తప్పేం కాదు కానీ ఆశంక సమాధానం చెప్తున్నాము తెలుసుకో ఏమిటంటే సమాధానము అస్థిబ్రహ్మ ఇది వేద చే బ్రహ్మ అస్థి ది నౌమినన్ ఈజ్ నౌమినన్ లేకుండా ఫినామినన్ ఎక్కడి నుంచి వస్తుంది కదా వెలువడ కాంతి ఉండబట్టే హీరో హీరోయిన్ డ్యాన్స్ వచ్చింది కాంతి ఈజ్ ది నౌమినన్ దానికి ఒక విశేష రూపం ఏమి ఉండదు హీరో అదే అవుతుంది విలన్నో అదే అవుతుంది మొగాడు అదే అవుతుంది ఆడది అదే అవుతుంది అన్నీ అదే అవుతుంది జడమో అదే చేతనమో అదే సినిమా తర్వాత ఇట్ ఈజ్ ది నౌమినన్ మూవింగు అదే నాన్ మూవింగు అదే మీరు ఏ డిఫరెన్సెస్ చెప్తే అన్నీ అదే ఇట్ ఈజ్ ది నౌమినన్ శృంగారదశ ప్రధానమైన సినిమాకి నౌమినన్నేమిటి కాంతి కరుణదశ ప్రధానమైన సినిమాకి అదే కాంతి దానికి మళ్ళీ రసభేదమై ఉండదు సర్వ విశేష ప్రత్యష్టమితమైనటువంటిది కాంతి అలాగే ఈ సమస్త జగత్తులో ఉండేటువంటి పరిచ్ఛిన్నమైన అస్తిత్వములు ఏవైతే ఈ అస్తిత్వములన్నిటికీ మూలంలో సర్వ విశేష రహితమైనటువంటి అస్థి ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సల్యూట్ ద బీయింగ్ బీయింగ్ దట్ బీయింగ్ దట్ దిస్ కాదు బీయింగ్ ఈజ్ దాని పేరే బ్రహ్మ అస్థి బ్రహ్మేతి చే అలా తెలుసుకో అలా తెలుసుకుంటే నాకు ఒరిగిదేమి ఈస్ ఈజ్ అనదర్ క్వశ్చన్ ప్రతిదానికి ఒక రిజల్ట్ చూపిస్తూ ఉండాలి సత్యాన్ని తెలుసుకున్నారనుకోండి నాకేమిటి నాకే నా మాట ఏమిటి నాకేమవుతుంది వాట్ వాట్ ఫర్ మీ వాట్ ఇన్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ ఇది అమెరికాలో అలా అంటూ ఉంటారు వాట్ ఈజ్ ఇని ఇట్ ఫర్ మీ నాకేముంది దానివల్ల సో అలాగే బ్రహ్మ ఉందని తెలుసుకుంటే ఏమో ఏమిటి ఉరిగింది ం పునః్యాత్ తదస్తి విజాన తస్తి అది ఉన్నది అని తెలుసుకునే వాడికి కిం పునః ఏం ఉరుగుతుందండి తదాహ ఆ ప్రశ్నకి సమాధానం శృతి చెప్తోంది సంతమేనంతతో విదురితి సంతం విద్యమానం బ్రహ్మస్వరూపేణ పరమార్థ సదాత్మాపన్నం ఏనం ఏవం విధం విదు బ్రహ్మవిద బ్రహ్మవేత్తలు ఏమన్నారంటే సంతం వీడు సత్స్వరూపుడు ఇప్పుడు నేను మాట అడుగుతా ఐమ్ యంగ్ అని మీరు అనుకున్నారనుకోండి ఆర్ యూ గోయింగ్ టు బి ది సేమ్ i am happy an anukunar ankonde are you going to be the same no i am unhappy no that will change i am the being an anukunar ankonde dantlo maattonda the sense of being is always with you is it is always with you ipudu meer past gurinchi bhavana chestunnar ankonde ఆ ప్యాస్ట్ గురించి భావన చేయాలంటే కూడా ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉండి దాని మీద మీరు ఆ గతంలో గడిచిన ఘటనలన్నింటినీ భావన చేసుకుని ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ బ్యాక్గ్రౌండ్లో దాన్ని కప్పివేసేస్తారు దాంతో ఐ ఆమ్ నౌ అండ్ హియర్ దట్ నౌ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ద రియాలిటీ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ అండ్ దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ యూ షుడ్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ రికేట్ You should not miss that. Vidhu asthi brahmaan made a file and then 2004. Did you imagine that is unreal that you Казman? For future片, it was finished and percentage of Kalpen. He is in the present. And what is the present? Now, you all enter. Present? Present is not an unknown present. ίας minute is still damp sect. again as the present is also PAT. The briefest moment, the briefest present moment is the present. How do you know? You are all right. You are all right. You are all right. What is this briefest moment? You are all right. A briefest moment is there. Briefest moment is there. What is the briefest moment? I am. I am a smi. That's not what you are saying. ఈ అహమస్మి కంటే భిన్నంగా దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ కంటే విడిగా ద బ్రీఫెస్ట్ మూమెంట్ అనేది ఏదైనా ఉందా అసలు మీరు ఆ బ్రీఫెస్ట్ మూమెంట్ని ఒక్కసారి భావన చేసి చూడండి ఏమవుతుందో అది ఇట్ రిజాల్వ్స్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్లో అది విలీనం అయిపోతుంది అంతకంటే ఇంకొకటి లేదు సో దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ దట్ ఈస్ ది రియాలిటీ అండ్ దట్ ఈస్ బ్రహ్మ ఐ ఆమ్ ద బీయింగ్ నేను మేల్ ఫిమేల్ కాదు నేనేమో మా ఇండియన్ను అమెరికన్ను కాదు నేనేమో గొప్పవాడిని తక్కువ కాదు ఎందుకంటే గొప్పవాడనుకుంటే మరుక్షణంలో తక్కువ వాడు అవుతాడు తక్కువ వాడు అనుకుంటే మరుక్షణంలో గొప్పవాడవుతాడు ఇదంతా మీరు సిలికాన్ వ్యాలీ చూస్తే తెలుస్తుంది సో దీంట్లో గొప్పవాడని అనుకోవడానికి వీలు లేదు తక్కువ వాడని సో మీరు ఏది చెప్పినా అది మారిపోతుంది మారనిది యథార్థతత్వము దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ వీడు దాంట్లో ఐడెంటిఫై అయి ఉంటాడు ఐ ఆమ్ అహమస్మి దట్ ఆ సచిత్ అది బ్రహ్మ దాంట్లో వీడు ఉంటాడు కాబట్టి ఇప్పుడు మీది ఇక్కడ శంకర్లు ఎలా వ్యాఖ్యానం చేస్తున్నారంటే ఆ మంత్రానికి శంకర్లు వ్యాఖ్యానం చేయడం అని కాదు అక్కడ ఉన్న దానికి అర్థం ఏంటంటే నువ్వు ఐయామ్ ద బీయింగ్ అనువంటే యు ఆర్ దట్ దానికి దానికి నిగేషన్ ఉండదు దానికి తిరస్కారం అయ్యే ప్రసక్తి ఉండదు అది కాకుండా నువ్వు ఏదన్నా తిరస్కారం అయిపోతావు సపోజ్ ఐ ఆమ్ యంగ్ అని మీరు అన్నారనుకోండి అసన్న ఎందుకంటే హీజ్ నో మోర్ యంగ్ హీజ్ నాట్ యంగ్ నాన్ యంగ్ అయిపోతాడండి ఐ ఆమ్ బ్యూటిఫుల్ అని అన్నారనుకోండి నాన్ బ్యూటిఫుల్ అయిపోతాడు ఐ ఆమ్ హ్యాపీ అని అంటే పావుగంట చాలు ఐఎమ్ నాన్ హ్యాపీ వెదర్ ఈజ్ గుడ్ వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ and whether is bad wait for 5 minutes pennsylvania joke is pennsylvania lo in pennsylvania don't say whether is good because after 5 minutes it will become bad so so anything you say it will be negated but the sense of being it will never be negated even at the moment of death as i leave this body the sense of being is with me I, the sense of being chinna pilla vaadu vaadiki taanu purushunnaa stree naano linga bhedamo varna bhedamo aashrama bhedamo desha bhedamo ivemi teliyadu vaadiki appude puttna shishuvu kane the child has the sense of being it is also nessencience anta the sense of being lekapothe daanni nessencience aaniki veerledu that is the nessencience that is there with the child therefore One should strive to reject all the superimposations and stay with the sense of being ahamas me. A sense of being loo unnat lai te vade brahmaswaru pude aipo yunadu. Asalu unna vadu vade dhani ki nirakarana ne di le du. Kavati mar yavanni koda miru santam anna ni kivir le du. Prem minister anna arunko ndai, prem minister santam anna ni kivir le du. ఎందుకంటే ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాకుండా అయిపోతాడో తెలియదు కానీ బీయింగ్ అన్నారనుకోండి ఎస్ హీఈస్ గోయింగ్ టు బీ ద సే కాబట్టి ఏనం ఎవడైతే ఆ సత్స్వరూపమైన బ్రహ్మతోటి తాదాత్ బ్రహ్మను దర్శించి దానిలో భాగంగా దానిలో విలీనమై ఉంటాడో వాడే వాస్తవంగా ఉన్నవాడు మిగతా వాళ్ళెవాళ్ళు ఉన్నవాళ్ళు కాదు అసన్నులే బికాస్ ది ప్రాక్టికల్ ఐఎమ్ ఆయన ఐడిపిఎల్ ఎంప్లాయే నో ఆ సన్ అయిపోయింది అది పోయింది ఇంకోటి వచ్చేసింది ఐఎమ్ ఓల్డ్ నో సంథింగ్ ఎల్స్ విల్తాన్ ఐఎమ్ హ్యాపీ సంథింగ్ విల్ ఎల్స్ ఐ ఆమ్ బీయింగ్ ఓహ్ ఎస్ యు గాట్ ఇట్ ఇట్ వాంట్ చేద్ది అటువంటి వాడిని వాడే యథార్థంగా నిలబడేవాడు మిగతాదేదీ కూడా నిలబడేది స్థాయిగా ఉండేది కాదు కాబట్టి వాడే సంతం సంతమేనం తతో విదురితి అని బ్రహ్మవేత్తలు తెలుసుకుంటారు అంచేతనే బ్రహ్మవేత్త దగ్గరికి వెళ్ళి అహం గృహస్థ అన్నారు అనుకోండి హా శుభం భూయాత్ అంటారు అహం సన్యాసి అన్నారనుకోండి ఆశీర్వాద రేవిటర వీడు ఇంకా వీడు కూడా అదే అవివేకంలో ఉన్నాడు అహం బ్రహ్మా అనాల్సింది పోయి అహం అశ్మి పోయి ఇంకా ఏదో దానికి జత చేసి ఇంకా అధ్యారూపం గృహస్థు అనే అధ్యారూపం కోసం సన్యాసి అని పెట్టారు నేను గృహస్థుడిని నాకు భార్యా బిడ్డలు కలు ఉన్నారు మరి అటువంటిప్పుడు ఇంకా హృషికేష్ కిందకు వచ్చేవారు నువ్వు అలా కాదండి అవన్నీ వదిలిపెట్టేస్తాను అయితే అహం సన్యాసి అనుకో రోజులు అని అలాగో అధ్యారోపణ చేశారు అంతేకాని వీళ్ళు బతుకున్నంతకాలం అహం సన్యాసి అహం సన్యాసి అనుకోమని కాదు మరి ఇంకేమిటి వాట్ ఈస్ ది రియాలిటీ విత్ విచ్ షుడ్ ఐడెంటిఫై మై సెల్ఫ్ అహం అస్మి అహం అస్మి దట్ సర్వ విశేష ప్రత్యమతం బ్రహ్మ ద సెన్స్ దట్ ఈస్ మీ అనేటువంటి సత్యాన్ని వీడు గుర్తిస్తే వాడు సాంతం అదే అన్నారు ఆయన శాంతం వాడే ఉన్నవాడు మిగతా వాళ్ళందరూ ఉన్నట్లు కనబడేవారే కానీ ఉన్నవారు కాదు వాడే ఉన్నవాడు బ్రహ్మస్వరూపేణ పరమార్థ సదాత్మాపన్నం వాడే బ్రహ్మస్వరూపేణ విద్యమానం బ్రహ్మస్వరూపుడే ఉన్నాడు మీరు సెన్స్ ఆఫ్ బీయింగ్ తోటి ఐడెంటిఫై అయినప్పుడే బ్రహ్మస్వరూపుడే ఉన్నారు సెన్స్ ఆఫ్ అవేర్నెస్తో ఐడెంటిఫై అయినప్పుడు ఆత్మస్వరూపులే ఉంటారు ఆ బ్రహ్మ ఈ ఆత్మ ఒకటే బికాస్ బీయింగ్ ఈజ్ అవేర్నెస్ అది సో వాడే బ్రహ్మస్వరూపుడే ఉన్నాడు పరమార్థ సదాత్మాపన్నం పరమార్థ సత్ అంటే దిస్ ట్రూ బీయింగ్ ఆ సత్తే ఆత్మస్వరూపంగా ఉన్నది దానితోటి వీడు ఐక్యాన్ని చెంది ఉన్నాడు అటువంటి వాణ్ణి ఆ విధంగా తెలుసుకునే వాడిని ఆ విధంగా బ్రహ్మవేత్తలు వర్ణిస్తారు సంతమేనంతతో విదురి తస్మాత్ అస్తిత్వేదనా సన్య బ్రహ్మవిత్ విజ్ఞేర్థ వాడు అస్తిత్వ వేదనాత్ వాడు అస్థిని తెలుసుకున్నాడు సపోజ్ హిస్టరీ తెలుసుకున్నాడు అనుకోండి వాడిని ఏమంటారు హిస్టోరియన్ అని జాగ్రఫీని తెలిస్తే ఇది స్కాలర్ ఆఫ్ జాగ్రఫీ అస్థిని తెలుసుకుంటే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సొల్యూట్ నా స్వరూపము అండ్ దట్ ఈస్ మీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ ఎ సూపర్ ఇంపోజిషన్ ఆన్ దట్ అని తెలుసుకుంటే వాడిని ఏమంటారో తెలుసిన బ్రహ్మవిత్ సంతమేనంత అస్తిత్వ వేదనాత్ సహా అన్యషాం బ్రహ్మవిత్ విజ్ఞేయో భవతి అన్యషాం ఇతరులు సాధకులు ఇంకా ఆ అస్తిత్వ స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయిన వాళ్ళు ఇంకా సాంసారికములు అయినటువంటి అధ్యారూపాలతో గెలగిల్లాడుతున్న వాళ్ళు ఏమనుకుంటారంటే అయం బ్రహ్మ విద్ అని తెలుసుకుంటారు సంతమేనం తతో విదు రీతి అంటే తస్మాత్ జ్ఞానాత్ ఆ జ్ఞానము ఉండుట ఆయనను సంతమేనం తత విదు ఆయన సత్వసంత బ్రహ్మస్వరూపుడు అని ఇతర జనులు తెలుసుకుంటూ ఉంటారు అన్నదానికి అర్థం చెప్తున్నారు अथवा यो नास््रेति मनते सर्व सन्माग् वर्णाश्रद्यवस्थाल नास्ति प्रतिप्य ब्रह्मतिपत्थवा तुम चूँ కర్మయోగము అని ఒకటి ఉన్నది తాను ఏ లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నాడో ఆ స్టేజ్ని బట్టి సోషల్ రంగ్లో ఏ స్థితిలో ఉన్నాడో దానిని బట్టి మానవునికి కొన్ని బాధ్యతలు కొన్ని విధులు సంక్రమిస్తాయి ఆ సంక్రమించిన విధులను నేను యథాతథంగా ఫలాపేక్ష లేకుండా నేను పాలించినట్లయితే నా అంతఃకరణము శుద్ధమై ఆ బ్రహ్మస్వరూపాన్ని నేను తెలుసుకోగలుగుతాను అని వాడు ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆ మార్గానికి సన్మార్గము అని పేరు సన్మార్గము అంటే సూపర్ఫిషియల్గా మంచి మార్గం అని అర్థమైనా సత్ అంటే ఆ బ్రహ్మ వద్దకు కొనిపోయే మార్గం కనుక దానికి సత్ మార్గము అంటే సన్మార్గము పేరు సో ఈ కర్మయోగ లక్షణమైన మార్గము వర్ణాశ్రమ వ్యవస్థ అంటే జీవితంలో తాను ఏ స్టేజ్లో ఉన్నాడు సోషల్ రంగులో తాను ఏ స్థితిలో ఉన్నాడు సో సోషల్ ఇన్ ది సొసైటీ యూ ఆక్యుపై ప్లేస్ అండ్ దట్ ప్లేస్ గివ్స్ యూ ఏ డ్యూటీ అండ్ ఇన్ ది లైఫ్ యు ఆర్ ఇన్ ఏ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఆ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి మధ్య వయస్సు పెద్ద వయస్సు సో ఆశ్రమ వ్యవస్థ సో ఎవ్రీబడీ ఈజ్ ఇన్ ఏ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ సో అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా భోగలాలసుడుగా ఉండి మన వాళ్ళతోటి కాకలెట్ల కోసం పోటీ పొడుట ఎంత అయోగ్యమైన విషయం సో పోనీ చాకలెట్స్ కాకపోతే చాకలెట్లు లాంటి భోగాలు సో వాటి కోసం పోటీ పడటం అయోగ్యం కదా ఆ పోటీలోంచి విత్డ్రా అవ్వాలి అంటే అది అదొక ఆశ్రమ వ్యవస్థ సో ఈ విధంగా ఈ పరిస్థితులను బట్టి ఏ ధర్మాలు నాకు సంక్రమించేయో విధులు వాటిని నేను ఆచరిస్తే ఏది ఫలాభిసంధి ఫలతృష్ణ లేకుండా నా మనస్సు పరిశుద్ధమైతే అప్పుడు ఆ బ్రహ్మస్వరూపాన్ని నేను తెలుసుకుంటాను వాడు సన్మార్గంలో ఉన్నాడు సో సంతమేనంతతో విధురితి అదే వీడు కర్మయోగం ఉంటున్నాడు ఆ సద్రూపమైన బ్రహ్మను తెలుసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు విధి నిర్వహణలో ఉన్నాడు కనుక వీడు సన్మార్గంలో ఉన్నాడు కనుక వీడు సంత్ సత్పురుషుడు అని అలా కూడా మనం దానికి అర్థం చెప్పచ్చు బ్రహ్మ ఒకటి ఉన్నది ఈ జీవితం ఆ సత్యాన్ని తెలుసుకున్న అని అన్నవాడు వాడు సన్మార్గంలో ఉన్నాడు కనుక వాడిని సంతం విదుహు జనులు ఏమనుకుంటారంటే వీడు సంత్ సాధు సంత్ అని అంటారే ఆ సంత అనే పదం సంతం నుంచే వచ్చింది సంత్ ఓతో సంత హే అని అలాగా వాడిని తెలుసుకుంటారు జనులు అని కూడా మనం వ్యాఖ్యానం చేయవచ్చు ఇప్పుడు నాస్తి బ్రహ్మేతి అని ఉన్నాడు అనుకోండి అసలు బ్రహ్మే లేదు బ్రహ్మే లేకపోతే దేహమే సర్వము దేహభోగాలే సర్వము ఇంకా వాడికి కర్తవ్యం లేదు ఫ్యామిలీ అక్కర్లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీలు అక్కర్లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీలు అక్కర్లేదు ఏమక్కర్లేదు దేహమే విస్కీ బాటిల్ ఇస్తే వాడు ఏ పనైనా చేయడానికి సిద్ధన ఆ విధంగా అటువంటి సర్వ విధులను తిరస్కారం చేసి అసన్ మార్గంలో ఉన్నాడు అనుకోండి వాణ్ణి అసన్ అని వర్ణిస్తాడు అసన్నే వసభవతి వాడు అసన్ అయిపోతాడు అరే వాడు అయోగ్యుడు దుష్టుడు అని అర్థం ఆ ఈ విధంగా సంతం అని వీడిని కూడా అలా వర్ణిస్తారు అలాంటి అర్థం కూడా ఈ మంత్రాలకి మనం చెప్పచ్చు అతహా నాస్తిక సహా అసన్న సాధు లోకే సో అసన్నేవ సభవతి లోకంలో వాడు అసన్న అంటే అసాధువు వాడు అయోగ్యుడు వాడు దుష్టుడు వెలన్న అయిపోతాడు అనిపించుకుంటాడు సో ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే పూర్తిగా స్వార్థపూరితమైన జీవితాన్ని గడిపిస్తూ ఉంటారు భూగలాలసతతోటే మొత్తం జీవితం అంతా గడిపిస్తూ ఉంటారు మరణించే క్షణం వరకు అందరూ తనకు సేవ చేయాలనే హడావిలోనే గడిపిస్తూ ఉంటారు వాడిని ఏమనుకుంటారు అబ్బే ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ పర్సన్ అని మర్యాదగా అంటారు అసన్నని దుష్టుడని అనేశారు ఈజ్ వెరీ డిఫికల్ట్ పర్సన్ అండి అబ్బా అసలు కాంప్రమైజే చేయడు ఆయన్ని సహించడం కష్టం చాలా డిమాండింగ్ పర్సన్ ఇలాగేవో మాట్లాడతారు అసన్నర్థం దాన్ని అసన్ సో అసాధు అంతకంటే తిట్టరు కదండి పట్టుకునే అసాధువు అంటే పెద్ద తిట్టది ఇంకా వేరే శాస్త్రంలో అంతకంటే పెద్ద పదాలు ఏం పడతారు అసాధు రుచ్యతే ఓకే తద్విపరీతస్సన్ యహ అస్థి బ్రహ్మేతి చే అది వీడికి విపరీతంగా ఈ అసాధువుకి భిన్నంగా ఎవడైతే అస్థి బ్రహ్మ అని తెలుసుకుంటాడో ఇప్పుడు ఏమవుతుంది వాడి జీవితం కూడా ఆ సత్యాన్ని చేరుకునేటువంటి ఒక మార్గంగా అయిపోతుంది ఇప్పుడు రియలైజేషన్ ఆత్మసాక్షాత్కారం అనేది ఒకటి ఉన్నది అనే మాట శ్రవణం ద్వారా ఎప్పుడో ఎప్పుడో రోడ్డు మీద వెళ్ళిపోతుంటే మైకులోంచి చెవిలో పడింది ఏదో రకంగా అది బుర్రలో ఓసారి ప్రవేశిస్తే వాడిని చాలా ముందుకు తీసుకుపోతుంది సో వాడి జీవితంలో ఉండే వాల్యూస్ అన్నింటినీ అది క్షాళన చేసి ఏ వాల్యూ సిస్టంలో మనం ఉన్నట్లయితే ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతామో ఆ వాల్యూ సిస్టంలోకి మనం వెళ్ళిపోవాలి అని వాడు ఆ మార్గంలో ప్రయాణం చేస్తాడు కాబట్టి అస్థిబ్రహ్మ అని తెలుసుకున్నవాడు వాడు ఎంత పనైనా చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు విద్యార్థులు ఉంటారు ఎంఎస్ పా ఎంఎస్సీ పాస్ అవ్వాలి లేకపోతే పిహెచ్డి పాస్ అవ్వాలి అని అనుకుంటాడు ఆ మార్గంలో కృషి చేస్తాడు ఇంకో కొంతమంది విద్యార్థులు ఉంటారు అలా డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు నీటి ప్రవాహంలో దొంగలు డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి చూడండి వాడికేం గోలు పాడు ఏమి ఉండదు అలా డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు కాలేజీకి ఎందుకు వెళ్ళేవరా అంటే పొద్దున్న తొమ్మిదింటికి ఇంట్లో కూర్చుంటే ఇంట్లో వాళ్ళతో గోలు పడలేము తర్వాత సాయంకాలం దాకా తిరగాలి కదా యంగ్ ఏజ్లో ఉన్నాం కదా ఎక్కడో తిరిగి బదులు కొంతసేపు కాలేజీలో తిరగచ్చు అంచేతనే వాడు కూడా కాలేజీలో కొత్తసేపే తిరుగుతాడు మిగతాప్పుడు కాలేజీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడు సో ఆ విధంగా ఇంట్లో తిరిగి వదులు కాలేజీలో తిరిగితే ఇంటికి వస్తే సాయంకాలం గోల పెట్టకుండా ఉంటారు అట్లీస్ట్ సమ్ న్యూ సెన్స్ వాల్యూ ఉండదు అందుకోసం కాలేజీకి వెళ్ళింది అంతేగాని వాడికి ఆ గోల్ ఉండదు అలాగే జీవితం ఎందుకు గడుపుతున్నావు అంటే ఎందుకు గడపడం ఏంటంటే భోజనం చేయాలి భోగాలను అనుభవించాలి ఇంకా ఏవో చేయాలి అందుకోసమే జీవితము జీవితము బ్రతుకు బ్రతకడంలోనే గడిచిపోయింది భోగాల్లోనే మొత్తం బ్రతుకు అంతా అని ఎవడైతే ఉంటాడో వాడు ఏం చేస్తాడు తద్ వాడికి భిన్నంగా వీడు ఉంటాడు అనే అభిప్రాయం వాడు అసన్ వాడికి భిన్నంగా వీడు ఏం చేస్తాడంటే బ్రహ్మ ప్రతిపత్తి హేతు సన్మార్గం వర్ణాశ్రమాది వ్యవస్థాలక్షణం ఆది శబ్దం చేతనం ఇంకేదైనా వ్యవస్థ ఏదైనా ఉన్నట్లయితే యూవర్ టు పే టాక్సెస్ యువర్ టు డూ యువర్ డ్యూటీ టు